ఎనిమిదవ విద్య వశీకరణ పదకొండు వందల ఎనిమిది సార్లు చెప్పించట ఇది సిద్ధమంత్రము ఏడు సార్లు అభిమంత్రించి నీళ్లతో ముఖం కొడుకుని వలన కన్య సార్లు అభిమంత్రణ అర్థములో కాని చందునందు కానీ భర్తను కానీ చేసి చూసడం వలన ఈ మంత్రపట్టడం వశీకరణం జరుగును ఓం చందే సుచందే చందప్పహే సుప్పహే అయప్పహే తహత స్వ